వీళ్ళు వచ్చింది నాలుగో రోజు కదా ఆ మూడు రోజుల్లో ఈ బాణవవాణ్ణి తరువుతానే ఉంది యజ్ఞం అయిపోయింది ఆ విశ్వామిత్రుడు లేచి కౌగలించుకున్నాడట రామచంద్రస్వామిని ఆయన ఎంత కాలం నుంచో నేను బాధపడుతూ ఉన్నాను యజ్ఞం పూర్తి కాకపోతే మరి ఆ అంత మహాపురుషులకు కూడా విఘ్నములు కలుగుతూ ఉంటాయి సాధ్యం కాదు సర్వేశ్వరుని యొక్క కరుణకు ఎదురు చూడవలసినదే ఆనందపడ్డాడు కౌగలించి అనేక విధములుగా దీవించాడట తరువాత స్వామీయ ఏమిటి కర్తవ్యం అన్నాడు ఏమి లేదు ఈ మహర్షులందరూ కూడా మిథిలా నగరానికి వెళ్తూ ఉన్నారు జనకుడు అక్కడ ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు ఆ యజ్ఞమును చూడవలను అనేటటువంటి కాంక్షతో వీరందరూ బయలుదేరారు మరి నువ్వు కూడా వస్తావా రాదేమున్నదండి తమను ఎలా ఆజ్ఞాపించితే అలా చేయటమే నా కర్తవ్యము కాని దానికి ఏమి ఆ సంకోచించవలసినటువంటి పని అట్టి సమయంలో మహర్షులు చెప్పారట కేవలం యజ్ఞం కాదు ఆ జనకుని యొక్క కుమార్తె ఉన్నది ఆమె ఆ నాగేడు చాలు నుండి జన్మించినది సౌందర్యములు జగదీశ్వరి ఆ రూపములు అవతరించింది కనుక ఇక చెప్పవలసినటువంటి పని లేదు అంటూ ఉన్నారట మహర్షులు లేరు సరివారు మైథిలితో సరియ గునారులు లేరు సరివారు దేవకాంతలలో గవిడ గంధర్వ కిన్నర కింపురుష తాపస కాంతలలో ఎవరైనా సరే ఆమెతో సమానమైనటువంటి వారు లేరు సౌందర్య సత్య స్వీకారము కలిగిన భూపుికి ఎగువారలు లేరు వెంకట దాసుని వెంకట దాసుని శంక లడుచు పంకజమందున నివసించి పంకము లడంచు స భూపుత్రికి అన ఎగునారులు లేరు సరివారు రించి అగములు హరించి నిరంతరము రోజడు ధరాజాతతో సరియగుణారులు లేదు ఆమెతో సమానమైనటువంటి స్త్రీ జగత్తులో లేదు అన్నారట అలాగే మీరు ఎలా చెబితే అలా బయలుదేరారు బయలుదేరి ఆ విశ్వామిత్రుని వెంట వెళుతూ ఉంటే అనేక రకములైనటువంటి ఆ గంగా దాటి ఉత్తరముగా ప్రయాణం చేశారట కొంత దూరము ఒక ఆశ్రమము ఒక మహాపురుషుడు ఎవరో తపస్సు చేసినట్లు ఇప్పుడు అది పాడుపడిపోయినటువంటి రీతిలో కనిపించుతూ ఉన్నదట స్వామి అడిగాడు స్వామి ఎవరిది ఆశ్రమం ఆహా గామా చాలా గొప్పగా గుర్తు చేశావయ్యా గౌతముడున్నాడే మహాతపోశక్తి కలిగినటువంటి వాడు ఒకనొక కారణం చేత దేవేంద్రుడు చేసినటువంటి దౌష్టము వలన నిష్కారణంగా భార్యను శింపవలసి వచ్చినది పరమపతివృైనప్పటికీ ఆ ఒక్కొక్కరి ఆ దుర్మార్గము వలన లొంగిపోవలసినటువంటి బాధలు వాళ్ళు అనుభవించవలసినటువంటి స్థితులు ఏర్పడితే అహల్య అని ఆమె ఇక్కడ రాయిగా పడి ఉన్నది నీవు గుర్తు చేశావు ఆ శాప విమోచన చెయ్యకపోతే ఆమె ఇక అలాగే పడి ఉండేది కనుక రా ఇక్కడ పాదము పెట్టవలసినది అనేటప్పటికీ ఆ ఒక రాయి ఉన్నదట దాన్ని స్పృశించారు కాలు అలా సోకేటప్పటికీ లేచి నిలబడిందట దివ్యమైనటువంటి తాపస సౌందర్యములో తిరుగులేనటువంటిది బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో చాలా గొప్పది అని ఆమెను పెద్దలు చెబుతూ ఉన్నారు నిలబడి ఆ స్తోత్రం చేస్తూ ఉన్నదట నా భాగ్యమే భాగ్యమో भाग्यमो, भूवर मुहरी बुटन पद सयुले बलि ना भाग्य मे भाग्य స్వామి ఆ భూభారమును అరించడానికి పుట్టినటువంటి తమ యొక్క దర్శనం కలిగింది ఇక నాకేమీ కొరతలు లేవు నీకు కన్నులు దివాకర చంద్రులు కన్నులు కేకసములు ఎముకలు కుజానీకము నీరాకరంబు బజ్జ కుజానీకము రోమములు వెంకటదాసును అనేక విదంబుల రక్షించడు శ్రీకాంత భూకాంత ఈ కాలం బునగల్గొడిచే నాకే కొరత లేదు స్వామి సూర్యచంద్రుడు నీ నేత్రములు పర్వతములు నీ యొక్క ఎముకలు సముద్రము నీ యొక్క ఉదరము ఇలాంటి స్థితి కలిగి జగత్తును రక్షించేటటువంటి వెంకటదాసును బ్రోచేటటువంటి నీ దర్శనం నాకు కలిగింది నా యొక్క భాగ్యమునకు కొరంత లేదు సుమ అని స్తోత్రం చేసి ఆ తాపస కాంతగనుగా అనేక విధములుగా దీవించిందట పెద్దది వయస్సులో అచ్చ తెలుగు రామాయణం అని ఉన్నది ఒక గ్రంథం అంటే మనం మాట్లాడేటటువంటి ఈ చదివేటటువంటి పద్యములన్నీ కూడా సంస్కృత పదాలు ఉంటాయి తత్సమాలు తద్భవాలు అంటారు అది వ్యాకరణానికి సంబంధించి అలా ఉంటేనే మనకి కొంతవరకైనా తెలుస్తుంది మనం వాడేటటువంటి భాషలో అచ్చ తెలుగు నిజంగా మనకు తెలియదు మధ్యకు కాదు చల్ల అచ్చ తెలుగులో అలా అనేక పదములు ఉన్నాయి ఆ పొన్నిగంటి తెలగన అని రాశారు ఆయన రాశాడు ఆ అహల్యాదేవి ఎలా స్తోత్రం చేసిందో రాముణ్ణి అచ్చ తెలుగు పద్యం ఇది వినండి చదలుగా నుండి చలువ పాన్ పునబండి జోగంపు నిదురుల జొక్కురేడా చదలుగా నుండి చలువ పాన్ పునబండి మగను గ్రొడ్డు రోగులు బజ్జలు గూను మేడి తలుకులీను గడాలి వలిపదుపడి మేని కనువు మీరగ గబ్బు కొను యారి జగటెంపు టోరెంపు జడదారనాడెంపు పాటల గత నుబ్బు బల్లిదు కడిది విలుగాడ పలువ రక్కసుల చూడ నుడువతగు పంట తపసుల నోము పంట అందముల గీమ నెల రాచ తెలిసి అగ్గింప మా బొంట్ల తలమె నిల్ ఒక్క పదం తెలిసిందా చదలుగానుపు తిండి చలువ పాన్పున బండి చదలే ఆహారం గా కలిగినటువంటి శేషుని చల్లని పాన్పు మీద నిద్రించేటటువంటి చల్లుగ పాన్పున బండి జోగం గుని ఆ యోగ నిద్రా పరవశుడై ఉండేటటువంటి ఓ స్వామి మాటల తొగ కంటి మగను గుడ్డు పనంటి మాటల తొగ కంటి అంటే సరస్వతీదేవి ఆమె భర్త మగను గుడ్డు గుడ్డు అంటే అండములు బ్రహ్మాండములు పోల పోలు వజలో భూనుమేటి అలాంటి బ్రహ్మాండములన్నింటినీ కూడా గర్భగోళమునందు భరించేటటువంటి వాడ తలు గటాలి ఆ పీతాంబరము దగదగ మెరుస్తూ ఉండేటటువంటి పీతాంబరమును ధరించి ఆ జగత్తులను రక్షించేటటువంటి వాడ జంపు జడదారినెంపు పాటల కద నువ్వు జగడము అంటే థగాద అదే ఆహారము గా కలిగినటువంటి వాడు నారదుడు ఆయన పాటలకు ఆనందపడేటటువంటి వాడా కడిది విలుకాడ పలువ రక్కసుల చూడ రాక్షసులకందరికీ శత్రువైనటువంటి వాడు ధనుర్ధారుల్లో మేటి అయినటువంటి వాడా నుడువ దగు పెంట తపసులను హోము పెంట తపసులకందరికీ వాడు అందములకి చందమా అందమునకు నిలయమైనటువంటి వాడు చందమామ అంటే పోలిక వెయ్యాలి ఏదో ఒక పదం చందమాములు సూర్యులు దేవేంద్రులు స్వామి సరిపోతారా కానీ ఉపమానము ఏదో ఒకటి ఉండాలి పిల్లంటే మార్జాలం అన్నాడు పిల్లంటే తెలియనాడికి మార్జాలం అంటే తెలుస్తుందా ఏదో పదం మార్పు చేయాలి కనుక ఆ తెలిసి అగ్గింప మా బోంట్ల తలమే నిన్ను అన్నది మా వారు స్తోత్రము చేయవలను అంటే సాధ్యపడదు స్వామి తాతగారు పద్యము నడుస్తుందో లేదు ఆ అదే రీతిలో తాతగారు రాశారు వారు తెలుగు పద్యము అక్కడ ఉన్నట్లయితే మూలములో దానికి తెలుగు పద్యం దించుతారు సంస్కృతములు ఉంటే సంస్కృతంలో వెళ్తారు తపసి కన్నాగు మద్దముడందములయందు నిలుచువాడంగదల్లుచువాడు పేరు రంబునందు లిబ్బి పడంతిని జగంబేలువాడు పసిండి చాలువాడు తొలిమిన్కు తెలివి కత్తేల పొగద్దలకు అందరాని వాడు అందమవు మేనువాడు నివసించు తెలుగు పద్యం ఇది కూడా తపసి కన్నాకు మద్ద మొడెంద మలయందు నిలుచువాడు మహర్షుల యొక్క హృదయ మలయందు నిలిచేటటువంటి అంగదల్ దులుచువాడు అంటే మన యొక్క బాధలను పోగొట్టేటటువంటి లక్ష్మీదేవిని వక్ష స్థలమునందు ధరించి జగత్తులను ఏలేటటువంటి వాడు పట్టు పీతాంబరమే వస్త్రముగా కలిగినటువంటి వాడు వీడములు కూడా ఆ సర్వేశ్వరుని యొక్క గుణములు ఇంత అని వర్ణించడానికి సాధ్యపడవు ఎతో వాచని వర్తింతి అప్రాప్య మనసాసహ అని చెబుతూ కనుక వాటికి కూడా అందనటువంటి వాడట పసిండి చాలువాడు పట్టు వస్త్రము ధరించేటటువంటి వాడు జీవుల యొక్క అంటే శరీరధారులకు అందరికీ కూడా ఆధారమైనటువంటి వాడు పాప సజ్జవాడు పాప అంటే పాము అదే పాన్పుగా కలిగినటువంటి వాడు అలాంటి వాడు వచ్చి ఆ నీ యొక్క దోషములను హరింపజేసి నీకు ఈ శాప విమోచన చేస్తాడు అని ఆ భర్త అయినటువంటి గౌతముడు చెప్పి వెళ్ళాడు ఆ విషయాన్ని తలంచినటువంటిదై ఆ నమస్కరించిందట అవతారములకు వచ్చినప్పుడు సర్వేశ్వరుడైనప్పటికీ పెద్దవారిని గౌరవించడం విధానం గనక రామలక్ష్మణులు ఇద్దరూ కూడా గౌతముడికి ఆడు అప్పటికీ ఆ మహర్షుడి ఋషిపత్ని యొక్క పాదముల మీద పడితే దీపించారట ఆ భార్యను తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఆ ప్రకారంగా ఆ హల్లి యొక్క శాపాన్ని తొలగించినటువంటి వారై నిధుల వరకు చేరారట యజ్ఞము ఒకటి చేస్తూ ఉన్నాడు ఆయన దగ్గరలోకి వచ్చింది రెండు తో పూర్తవుతుంది ఆ ఈ పిల్లలను చూసేటప్పటికి రామలక్ష్మణులు చూసేటప్పటికి మహదానందం కలిగిపోయిందట ఎందువలన అంటే ఆ ఎవరైతే ఈ శివ శివధనస్సుని వారికి ఆ సీతాదేవిని ఇస్తాను ఆయన ఉంకువా ఒక నిమిత్తాన్ని ఏర్పరిచాడు అనేక మంది వచ్చి దానిని ఎత్తలేక సమీపమునికి ఎత్తి భంగపడి ఆ ఎత్తడానికి ప్రయత్నించి భంగపడి వెళ్ళిపోయినటువంటి వారున్నారు ఈ మహాపురుషులు ఎవరండి అని విశ్వామిత్రుని అడిగితే చెప్పాడట రామా ఇనగుడా దశరథుని యొక్క కుమారులు అంటారు రామలక్ష్మణులు నా యజ్ఞాన్ని నిర్విఘ్నముగా పూర్తి చేసి ఈ ధనస్సు చూడవలను చూపించుదామని తీసుకొని వచ్చాను అనేటప్పటికీ అక్కడే ఉన్నాడు సతానందుడు అంటే ఆ గౌతముని యొక్క కుమారుడు స్వామి మా తల్లిగారి విషయం ఆ నెరవేర్చామయ్యా నీకు వచ్చినటువంటి కొరంత లేదు మీ తల్లి శాప విముక్తి పొందినది మీ తండ్రితో కలిసి వెళ్ళిపోయినది ఆ కొరతలేమీ ఉంచలేదు అంటే మహదానంద పడిపోయాడట గౌతముడు ఆనందపడి ఆ విశ్వామిత్రుని యొక్క గాథ అంతా కూడా వివరించారట ఈయన సామాన్యుడు కాదు మహాపురుషుడు అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన వాడు అని స్తోత్రం చేశాడు ఆ రెండవ రోజున ఆ ధనస్సు తెప్పించారట రామల్ రామచంద్ర స్వామి చూడటానికే మంది ఐదు మంది అని అనేక రకములుగా చెప్పబడి ఉన్నది పెట్టి మీద బట్టి నెట్టుకు రావటమే కాని పట్టుకురావటం లేదట కదలదు అంత బలం కలిగినటువంటిది అది శివుడు అనేక సంవత్సరములు వేల సంవత్సరములు పట్టినటువంటి ధనస్సుది నెట్టుకొని వస్తే దగ్గరకు వెళ్తూ ఉన్నారట రా అని ఆ దగ్గరకు తీసి అనేక విధములైనటువంటి మంత్రములను చదివి వీపు తట్టి మొదట ఆ తిలకములు దిద్ది ఆ ఇప్పుడెళ్ళు చూడు దృష్టి దోషములు యా ఏవి ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశం చేత ఆ ప్రకారంగా చేసి పంపించారట వెళ్ళాడు ఆ ఎవరికి కదల కొండ వెనక మన హరేరంగారు ఉన్నారు ఆయన చెబుతూ ఉండేవారు ధనస్యత్తడానికి వెళ్ళారట కొంతమంది కథలకి వెనక్కి తిరిగి వచ్చారు ఎవరునో అన్నారట ఏమయ్య నువ్వు అంటే ఆయన ంపాల బొండాలు తిన్నాను నడుము వంగదు నేను రాలేనయా అందుకని నడు వంగట్లేదు నేను రాలన్నాడు భలే చమత్కారంగా చెబుతూ ఉండేవారు అనేక మంది రాజులు విఫలు ఆ స్వామి వెళ్ళి అవలీలగా అభ్యాసపుతో ఉండేటటువంటి వస్తువుని కదా ఎలా ఉపయోగించుతారో ఆ ప్రకారంగా పట్టి ఎత్తరట ఎత్తటమే తడవు ఆ అల్లె తగిలించడానికి ఎలా వంచారు వంచేటప్పటికి పెళ్ళును విరిగిపోయింది ఆ ధ్వనికి పిడుగుల మాతమోగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు వీళ్ళు నలుగురే స్పృహలో ఉన్నది మిగిలినందరూ ఇప్పుడు నిద్రపోయినట్టుగా పడిపోయారు కొంతేపటికి లేచారు జ పాప శాస్త్రి గారని ఇటీవల వాడే చాలా చక్కని కవిత్వం రాస్తాడు ఆయన రాశాడు ఒక పద్యం పెళ్ళు మన విల్లు గంటలు గల్లు నృపుల హృదయము జల్లుమని పిల్లుమని విరిగి విల్లు గంటలు గల్లుమని నృపుల హృదయము జల్లుమని సీత దేహంబు పులకింప జయము నయమును విస్మయము భయంబు గదు ఒకే క్షణములో ధనస్సు విరగటము రాజులకందరికీ కూడా భయము పడటము సీతాదేవి యొక్క హృదయము ఆహ్లాదము చెందటము జరిగిపోయిందట ఆ ప్రకారంగా ధనస్సును విరిచిన వెంటనే ఇక జనకుని యొక్క ఆనందానికి పరిమితి లేదు ఈ బాధ తొలగిపోవటము ఒకటి మహాపురుషుడైనటువంటి ఆ రాముడు తనకు అల్లుడు కాబోవటము కనుక మహదానందం చెందాడు స్వామి మరి వివాహం నేను పెట్టినటువంటి పద్ధతి ప్రకారంగా చిత్తం దానికి ఏం అభ్యంతరం లేదు కాని అయోధ్యకు కబురు పంపించండి తల్లిదండ్రులు లేకపోకుండా ఎలాగూ అంటే పంపించారట వెంటనే శుభలేఖ రాసి ఆ అయోధ్యకు చారుల్ని ఇచ్చి పంపారు పంపించితే దశరథుడు చాలా కాలం అయిపోయింది విశ్వామిత్రుని వెంట వెళ్ళి ఇప్పుడులాగా ఈ ఫోనులు వైర్లెస్లు ఇలాంటివి ఏమి లేవు క్షణముల మీద ఎక్కడుంటే అక్కడ తెలుసుకుంటూ ఉన్నాం ఏమైపోయారు జాడలేదు అని బాధపడుతూ ఉన్నాడట అట్టి సమయంలో వెళ్ళారు చారులు ఎవరయ్యా మీరు అయ్యా మేము విదేశ దేశం నుంచి వచ్చాము జనకుడు పంపించాడు నీ కుమారులిద్దరు విశ్వామిత్రునితో కలిసి మా రాజ్యములకు వచ్చారు క్షేమంగా ఉన్నారు ఇదిగో సోభలేకు కూడా మహదానంద పడిపోయాడట దశరథుడు కూడా ఎందువల్ల అంటే జనకుడు మహాపురుషుడు అట్టివాని యొక్క వియ్యము తనకు కలగటము ఆనందదాయకమైనటువంటి విషయము గనక సంతోషించి అనేక విధములైనటువంటి పరివారంతో ఆ భార్యలతో కలిసి ఆయన బయలుదేరాడు ఎంత బయలుదేరినా వారం రోజులు వాళ్ళు అటు ఒక మూడు నాలుగు రోజులు తిరిగి రావటానికి అలా పట్టినది వీరందరూ కూడా మిథిలా నగరములకు వచ్చేటప్పటికీ మహర్షులు కొంతమంది ఇంకా వచ్చారు చూశారట స్వామి ఎలా వివాహము రాములకొక్కనికేనా మరి ఆయనకు నలుగురు కొడుకులు ఉన్నారు సీతామహాదేవి ఆ జనగురకు లభించిన తరువాత ఇంకొక కుమార్తె జన్మించింది ఆయనకి తమ్ముడున్నాడు కుశధ్వజుడు అని ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయ్యా నాకు నా తమ్మునికి కలిసి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు మరి దశరుధుని యొక్క నలుగురు కొడుకులకు ఇంకా చూస్తారే ఇంతకన్నా గొప్ప అల్లుళ్ళు మీకు దొరకరు అంతకన్నా తొలగినటువంటి భర్తలు జగత్తులో ఇంకెక్కడుంటారు ఈ నలుగురికి ఆ నలుగురిని ఇచ్చి వివాహం చేయటం మహర్షులు తీర్మానించి ఉంచారు అట్టి సమయంలో ఆ కే మహారాజు కొడుకు యుధాజిత్తువారు అంటే భరతుడు యొక్క మేనమామ ఆయన అయోధ్య పరిగెత్తుకొచ్చాడు మేనల్లుని చూద్దామని తన కుమార్తెను ఇవ్వలను అనేటటువంటి తలంపు చేత ఏమయ్యారు అంటే లేరు అందరూ మిథిలా నగరములకు వెళ్ళారు ఏమిటి రాముని వివాహం ఓహో రామునిదే కదలే మనం కూడా చూద్దాం అని పరిగెత్తుకొచ్చాడు ఆయన ఏలకన వేగంగా వచ్చాడు దశరథుడు వచ్చినటువంటి రెండవ రోజుకి ఆయన వచ్చేశాడట చూడబోతే నలుగురికి వివాహం నిశ్చయించారని మహాపురుషులు గనక ఎన్ని అనుకున్నప్పటికీ తొందరపడరు బయటపడరు ఇంకొకళ్ళు అయితే అక్కడే తగాదా చేసుకుని మేము ఎంతకాలం నుంచి అనుకుంటున్నాము ఇప్పుడు ఇది గందరగోళం చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ భరతునికి కూడా నిశ్చయం అయిపోయిందట సరే ఆ బావగారు భలే చేశారులే మీరు నేను కబురు చేశాను అది ఇంకా అన్ని ఉండరు కానీ రావలసిన సమయానికి వచ్చారన్నాడట దశరథుడు ఈయన కబురు లేదు ఏమీ లేదు మాట వింటే పరిగెత్తికెళ్ళాడు అసలు అలాంటి వారికి కైకేయి ప్రియ ఆ వారికే కబురు చేయలే వారి కుటుంబానికి ఎవరికీ చేయలే పరిగెత్తికెళ్ళాడు కనుక ఆ ప్రకారంగా వచ్చి ఆయన కూడా ఉన్నారట తెల్లవారి కుమారుల యొక్క పేరున ఒక్కొక్కరి అనేక వేల గోవులను సువర్ణమును బ్రాహ్మణులకు దానమిచ్చాడట కుమారుల యొక్క వృద్ధి కొరగ దశరథుడు నలుగురు కుమారులకు ఆ ప్రకారంగా ఇచ్చాడు ఆ వశిష్ఠుడు విశ్వామిత్రుడు జనకుని యొక్క పురోహితుడైనటువంటి శతానందుణ్ణి కలుపుకొని ఆ వారి యజ్ఞ వేదిక ఆ వివాహ వేదిక దగ్గర కూర్చుని ఉన్నారట వివాహం చేయటానికి దశరథుడు తన పరివారంతో వచ్చి అక్కడ నిలబడ్డాడు నిలబెడితే అన్నాడట వశిష్ఠుడు అయ్యా జనక మహారాజు కొరకు ఆజ్ఞ కొరకు మా ప్రభువు గారు కుమారులను సంసిద్ధులను చేసుకొని వచ్చి నిలబడ్డాడు అంటే ఆయన అంటాడట స్వామి ఎవరు కొరకండి మీరు ఎవరి ఆజ్ఞ కొరకు కచ్చిత ప్రతిహారోమే ఇక్కడ మీకు అడ్డేమున్నది మీ గృహంగా మీ సొత్తుగా భావించండి మీకు ఇక్కడేమీ అడ్డు లేదు అంతేగాక నేనేమి వెనకబడి లేను నా కూడా పెళ్లికి సిద్ధం చేసి అలంకరించి సర్వాభరణ భూషితులై ఆ యజ్ఞకుండము ఆ వేదిక దగ్గర మండుతూ ఉన్నటువంటి జ్వాలల వలే ప్రకాశించుతూ ఉన్నారు నా కుమార్తెలు సంసిద్ధం చేశానన్నారట దగ్గరికి ఆ వచ్చారు నలుగురు జంటలు నలుగురు పెండ్లు కుమారులను ఒకవైపున నలుగురు ఆ పెండ్లు కుమార్తెలను ఒకవైపున నిలబెట్టి ఆ వివాహం చేశారు అంటూ ఉన్నాడ జనకుడు ఇయ సీత మమ సుత సహర్మరీ తవ చైనం భద్రం పాణిష్ పాణినా పతివ్రత మహాభాగ ఛాయేనుగత ప్రక్తిప్రాజా మంత్రపూతం బలం తాధు సాద్వితి దేవానం మహర్షన్ నభూన్ ఇయ సీత రెండు నెలల క్రిందట పోయింది గొంతు ఎంత ప్రయత్నించినా ఎన్ని మందులు వాడినా దానికి రాల ఈ మధ్య కార్యభారముల వలన సర్దవటం కూడా చాలా తక్కువగానే చదివ కనపడతానే ఉంది మీకు ఉందో కానీ నాకే తెలుస్తుంది సరే నేను అవజేసేస్తాను త్వరలోని కనుక వెనక ఒక ఆయన కోటకోళ్ళ ఇంటికి వెళ్ళాడట వెళ్తే ఎక్కడా లేదు సరైన ఊర్లో ఉన్నాయి కానీ ఆ ఆ సమయానికి అందుబాటులో లేదు ఎవరన్నా పెట్టేవాళ్ళు ఉన్నారా అదిగో పలానా చోట ఉన్నారు సరే వెళ్ళాడు ఆమె చూసిందట ఎవరు రారు తన దగ్గరికి మంచి ఉన్నాయి అందరు అక్కడికి వెళ్తారు రాక రాక ఒకడు వచ్చాడు సరే అన్నం మాత్రం వండిందట కారం వేసి హేమిలే కారం వేసి పెట్టింద కొద్దిగా చేయలేకపోయా గానీ ఇదే పప్పునుకో ఇదే కూరనుకో ఇదే సాంబారనుకో ఇదే పరమానం అనుకో ఏమనుకోబాన్ని తినయ పాపం ఆకలి మీద ఉన్నాడు అట్లాగే అన్నీ ఆకలి ఆ కారంతోనే ఉన్నంత వాడు లాగించాడు వెళ్ళిపోతున్నాడ డబ్బులు ఇవ పెద్దదాన్ని ఎంత కష్టపడి వండి పెడితే వచ్చి వంగదీసి ఒక గుద్దేశాడులిగిపోగా పైగా కొడుతున్నావే నీ కొడుకు కొట్టాడు అనుకో నీ తమ్ముడే కొట్టాడు అనుకో నీ మొగుడే కొట్టాడనుకో అసలు కొట్టలేదనుకో దాని చేసిన దానికి ప్రతీకారం అనమాట వెళ్ళిపోయాడు అంట ఏమీ ఇలా వాడబాముడా లేకపోతే కనుక బాగా చెప్పాను అనుకోండి అన్ని కీర్తనలు చదివాననుకోండి కొంచు గురుదేవులు సీతాకళ్యాణ ఘట్టముల్లో ఈ యొక్క సంస్కృత శ్లోకాన్ని ఒక అరఘంట సేపు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు ఆ వాల్మీకి యొక్క రచనకున్నదే ప్రతి పదానికి అనేక విధములైనటువంటి గంభీర అర్థములు ఉంటూ ఉంటాయి ఇయం సీత ఎగురుగా నిలబెట్టినటువంటి వాడై జనకుడు అంటూ ఉన్నాడట ఈమె సుమా సీతానగా ఏ నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆ ఎక్కడో నీవు సిద్ధాశ్రమంలో బయలుదేరినప్పుడు మహర్షులు చెప్పి ఉండగా విని ఈ పట్టణమునకు వచ్చి వారం రోజులయ్యింది సౌందర్యవంతులైనటువంటి యుక్త వయస్సు కలిగినటువంటి స్త్రీలను ఎవరు చూసినప్పటికీ ఈమెమో ఈమె అయి ఎవరికో ఒక పని చెబుతాం పలానా బజార్లో ఉంటారు వెళ్ళవయ్యా లాల్చి వేస్తాడు అంచు పంచి కడతాడు అంటే ఎవరన ఎదురు వస్తంటే ఈయనయ్యి ఉంటాడేమో ఇతనేనా అడుగుదామా అనుమానం కలుగుతుంది స్పష్టంగా తెలియకపోతే అలా నీకు భావం కలిగితే కలగవచ్చు అయినప్పటికీ ఇంతవరకు చూడలేదు ఇదిగో ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ అని చెప్పటానికి ఎం అన్నాడట సీత లాంగల పద్ధతి అన్నారు అంటే నీవు జగదీశ్వరుడు అయినప్పటికీ తల్లి యొక్క గర్భములో నుంచి జన్మించావు నీకన్నా జన్మయందు మెరుగు గొప్పతనం ఉన్నది నాకు మాత్ర ఎందు అని చెప్పటానికై ఆ నాగేడు చాలులో నుండి భూమిలో నుండి పుట్టుకొని గనక సీత అనే ఆ అర్థం ఉన్నది ఇయ సీత మమసు నా కూతురు నీ కూతురే కాదని ఎవరన్నారు అంటే ఆ జనకుడు యొక్క గొప్పతనం దశరసుని కన్నా జనకుడు రాజరుషుల్లో శ్రేష్ఠుడుగా కీర్తింపబడ్డాడు వెనక ఒక పర్యాయము సుఖమహర్షి వెళ్ళాడట జనకుని దగ్గర కొన్ని సందేహములు తీర్చుకోవలను అనేటటువంటి ఉద్దేశం చేత మిథిలా నగరానికి వెళ్ళాడు సుఖమహర్షి అంటే వ్యాసుని యొక్క కుమారుడు దిగంబరి సమస్త శాస్త్రములు తెలిసినటువంటి వాడు విరాగి విరాగేశ్వరుడు అన్నారు దిగంబరుడై సంచరించుతూ ఉంటాడు తెల్లవారుజామ ఉన్నది ఇంకా తెల్లవారులా అప్పుడే వెళ్తాము లేని ఊరు బయటే పడుకున్నాడట అక్కడ ఒక బావి ఉన్నది అందరూ నీళ్లు తోడుకెళ్ళేటటువంటి బావి తెల్లవారు వస్తూ ఉన్నది ఇసుక గుట్టగా చేసుకొని తలగడిగా దాని మీద తల ఆ నుంచి బోర్లుగా స్త్రీలు నేలకు వస్తూ ఉన్నారు ముగ్గురు బిందెలు తీసుకొని వస్తూ చూశారట ఓహో ఎవరు మహాపురుషుడిలాగా ఉన్నాడు అయినప్పటికీ సుఖం చావలేదు అన్నదట ఒక ఆమె తల క్రింద ఎత్తుగా దిండుగా చేసుకున్నాడు అని సుఖం కాదమ్మా అభిమానం కూడా కోలబడింది దిగంబరుడుగా సంచరిస్తూ బోర్లుగా పడుకున్నాడు అనే విషయాన్ని స్ఫురింపు చేయడానికే అన్నదట వాళ్ళు వెళ్ళిపోయారు చూశాడట ఓహో మిథిలా నగరముని గురించి ఆ ప్రభువును గురించి స్త్రీలను గురించి కూడా గొప్పగానే విన్నాం కాని ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడింది వీళ్లకు చాలల నేను చేసినటువంటి ఆ పని నా పాండిత్యము కాసేపటికి ఆ తలగర తీసేసి ఎల్లికలక పడుకున్నాడు అటు నుంచి వస్తున్నారు నీళ్లు తీసుకొని మరల చూశారు ఎవ మౌ